్రహ్మా బ్రహ్మణస్కు ఆనుకే నమ సాశివసరంభా శంకరాచార్యమ్యమాదాచార్యపర్యంతే ఋదు పరంపరాయమస్కృత్యం నరోమ దీన్ సరస్వతీన్యాసం తోజయముదీరే విహాయ తామాన్య సర్వాన్ పుమాంశతినిస్పృహ నిర్మమో నిరహంకార శాంతిగచ్చ మనకి అనుభవంలో ఉండే ఏ లౌకిక జీవనము గలతో అది అశాంతితో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 దీనికోసం మీరు పెద్ద శాస్త్రవేత్తలైన కల ఫుట్పాత్ మీద నిలబడి కొంచెం జనాల ముఖంలో చూస్తే మీకే తెలుస్తుంది ప్రతివాడు కూడా చాలా హడావిడిగా టెన్షన్ లో ఉంటాడు ఎందుకంత హడావిడని నేను ఆశ్చర్యపోతాను సో ఇప్పుడు కారు నడిపి సెల్ ఫోన్ ఆన్ పెట్టిందట సెల్ ఫోన్ ఆఫ్ చేసి నడపలేనంట ఎందుకంటే ఆ రకమైన ప్రెషర్ మనకు సెల్ ఫోన్ డ్రైవ్ చేసేప్పుడు కూడా సెల్ ఫోన్ ఆన్ ఉండకపోతే కాల్ వస్తే ఆ కాల్ మిస్ అవుతామేమో అనే ప్రెషర్ ఉండకూడదు అది చెప్పారు సపోజ్ నేను ఆ రిమోట్ తీసుకొచ్చి కూర్చోపెట్టుకునే పాఠం చెప్తున్నాను అనుకోండి అంటే అర్థం ఏంటి ఇలాంటివి అండర్స్టాండ్ ఉందా అంటే మధ్యలో ఈ గంటందరిలో మధ్యలో ఏదైనా కాల్ ఆ కాల్ టైంలో బాగా ప్రధానమైన శిష్యుడు ఫోన్ చేస్తే వాడి కాల్ మనం మిస్ ఇంకేదో పని చేడిపోతే ఇంతే కదా ఇదే సమాచారా కాబట్టి సో వాట్ కైండ్ ఆఫ్ ప్రెషర్ ఇట్ ఈస్ వీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్రెషర్ ఆ ప్రెషర్ లో ఉండకూడదు ఇవన్నీ చాలా స్వల్పములైన విషయాలు పెద్ద విషయం పెద్ద దీనికోసం పెద్ద వేదాంత శాస్త్ర పండితులు చెప్పక్కర్లా బట్ దెన్ మేబీ యూ నీడ్ ఏ దాట్ ఆల్సో ప్రాబ్ చాలా అల్పమైన విషయాలు కానీ అత్యంత అల్పమైన విషయం కూడా మన హృదయ స్థితిని బట్టబయల్ చేస్తూ ఉంటుంది ఒక మన మనస్సులో ఉండే ఒక లోతైన లోతైనటువంటి లోప దోషాన్ని ఈ చిన్న చిన్న చేష్టల ద్వారా పెట్టుకుంటుంది నేను మా మిత్రులతో కలిసి కారుతో వెళ్తున్నప్పుడు మంచి కారు చక్కగా డ్రైవ్ చేస్తున్నారు ఎంతో ప్రేమగా ఎంతో శ్రద్దగా తీసుకెళ్తున్నారు లోపల ఫోన్ వస్తే హీ హీ ఈజ్ ఓవర్ ది బస్ ఇచ్ బస్ వెనకాల సిటీ బస్ వెనకాల పడిపోతామా సిటీ బస్సును ఓవర్టేక్ చేయాలి కదా ఏదో టైంలో ఓవర్టేక్ చేయాలి వైజ్ ఓవర్ టేకింగ్ హీ ఏ రింగ్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 మనిషి సొంత కార్ లో ఉన్నాడంటే హీ మస్ట్ బి సపో సపోజ్ టు బి వెరీ కంఫర్టబుల్ బట్ దెన్ హీ ఈజ్ అన్కంఫర్టబుల్ హీ ఈజ్ అండర్ కైండ్ ఆఫ్ ప్రెషర్ ఇన్నర్ ప్రెషర్ లో ఉన్నాడని స్పష్టం సో ఈ విధంగా ప్రతి మానవుడు కూడా దుఃఖితుడై ఉంటాడు కారణం చిత్రం ఏంటంటే మానవ జీవితాన్ని చూసినట్లయితే మనము వీ గివ్ ఎక్డినరీ సిగ్నిఫికెన్స్ టు సెన్సేట్ వాల్యూస్ చాలా సిగ్నిఫికెన్స్ అది దాంట్లో ఉండే దోషం ఎవరికి తోచదు కూడా ఇది దీనికి కొన్ని పేర్లు పెడతారు ఎవరి డెవలప్మెంట్ ప్రోగ్రెస్ అని తర్వాత ఆక్టిమిస్టిక్ యాటిట్యూడ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇవన్నీ పేర్లు దేనికి పేర్లు అంటే భోగ పేర్లు ఇవన్నీ సో ఈ విధంగా మనము జీవితంలో భోగ భోగవాసనలకి సంబంధించిన విలువలు ఏవైతే ఉంటాయో వాటికి చాలా చాలా ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉంటాం ఇది ఒక పెద్ద దోషం ఆ దోషాన్ని నిరాకరించేటువంటి శ్లోకం ఇంత కంక్కువ చేస్తున్నారాయన సో విహాయ కామాన్య సర్వాన్ కుమాంశ్చరతి నిస్పృహ సో ఆ దోషాన్ని నీవు నిరాకరించే ప్రయత్నం చేయి దాని బయటపడే ప్రయత్నం చేయి కబటే మీరు భోగాసక్తిని పెట్టుకుని భోగానికి సంబంధించిన వాసన వాల్యూస్ను అలా పెంచుకుంటూ పోతే చాలా ప్రెషర్ డెవలప్ అయిపోతుంది ఇన్నర్ ప్రెషర్ టెన్షన్ డెవలప్ అయిపోతుంది భగవాన్ నమర్షియామని ఎవరంటే మనం ఏదైనా వస్తువులు ఖరీదైన వస్తువులు కొన్నప్పుడు దానికి పరిగ్రహము ఈ పరిగ్రహం వల్ల ఆ వస్తువులు మన మనస్సులో ఒక భారాన్ని నింపుతాయి అని అంటారు సో మా మిత్రుడు ఒక ఉన్నాడు అతను లక్ష రూపాయలు ఇచ్చి తివాచి కొన్నాడు ఇప్పుడు అతను ఇల్లు మారేడనుకోండి ఇల్లు మారేడనుకో ఇల్లు మారుతూ ఉంటాం కదా ఇప్పుడు అప్పుడు ఈ తివాచి దీన్ని ప్రత్యేకంగా మార్చాల్సి ఇట్ ఈజ్ నాట్ లైక్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్ సో అది దాన్ని ప్రతి దాన్ని క్లీన్ చేయించు ఉండాలి తివాచి క్లీన్ చేయడానికి మూడు రూపాయలు నాలుగు రూపాయలు వాడు స్పెషలిస్ట్ ఉంటాడు వాడు క్లీన్ చేస్తాడు సో ఈ విధంగా తిరచి కొనుక్కోవడం తప్పని నేను అన్నా అంతంత ఖరీదైన వస్తువులను కొనేసి మనం పెట్టుకుంటే అది అది మామూలుగా మూల పడి ఉంటుందని అనుకోద్దు అది మన హృదయంలో మకాన్ చేస్తుంది దట్ ఈస్ ది ప్రాబ్లం సో ది ఐటమ్స్ దట్ వి అక్యూములేట్ పరిగ్రహం అది మనస్సులో అక్యూములేట్ అవుతాయి మామూలుగా గరాజ్లోనూ అల్మైరాల్లోనూ కబ్బోర్డ్స్ లోను అయితే పర్వాలేదు పూర్వం వాళ్లకి అనే కాన్సెప్ట్ ఎరగరు వాళ్ళు వాళ్ళు గోడతో చిన్న గూడు అని ఉండేది గూడు అని అంటారు దాంట్లో ఏమో రెండు మూడు వస్తువులు పెట్టుకునేవారు కాలక్షేపం చేసుకునేవారు అంతేగాని మనక మళ్లాగా టూ మెనీ కబోర్డ్స్ టూ మెనీ థింగ్స్ అలాగే అక్యూములేట్ చేసుకుంటూ పోతాం ఇది దిస్ ఈజ్ కన్స్యూమరిజం అని అంటారు ఈ కన్సూమరిజం మంచిదని మీరు అనుకోద్దు దానివల్ల మనిషి యొక్క మనస్సులో అక్యూములేషన్ అయిపోతూ ఉంటారు ఇప్పుడు ఉదాహరణకి సపోజ్ ఒక సింపుల్ హండ్రెడ్ రూపీస్ షర్ట్ దొరుకున్నారు అనుకోండి ఆ ఫ్రీడమ్ మీకు ఫైవ్ థౌజండ్ రూపీస్ షర్ట్ తొందుకుంటే ఈ మధ్యన ఇది ఒక పెద్ద పిచ్చి ఈ కంచి పట్టు చీరలు బంగారు ఆభరణాలు ఈ రెండు కాంబినేషన్ ఇది కాంబినేషన్ ఈ రెండు విడివిడిగా ఉండేవి పూర్వం ఇవి రెండు కలిసివే అంటే ఇది అది కలిసి ఉంటాయని సో యూ హ్యావ్ ఎ ఫ్యూ థౌజండ్స్ లో పనవుదో ఏదైనా ఒక రూపాయలు మీరు జైబులో వేసుకుంటే వెళ్ళి జైబులో సంచిలో పెట్టుకుని వెళ్తే రండి ఇలా రండి ఇక్కడికి వచ్చేయండి మీరు ఇక్కడికి వచ్చే ఓ లక్ష రూపాయలు వేసుకుని మీరు షాపుకు వెళ్తే యూ యూ యూ మీన్ సంథింగ్ డే ఓ లక్ష రూపాయలు ఉండాలి మీరు మీ బ్యాగ్ లో లక్ష ఉండి వెళ్ళాలి షాప్కి లక్ష తక్కువైతే వాడేం బిజినెస్ చేస్తాడు మీరు మీరేం ఉంటారు పంట అలా సో ఈ విధంగా వాల్యూస్ బాగా మన జీవితంలో ఎక్స్టార్డినరీ సిగ్నిఫికెన్స్ లో వచ్చేసాయి సెన్సేట్ వాల్యూస్ సాధకులు దాన్ని గుర్తించాల్సి ఉంటుంది సాధకులు గుర్తించకపోతే అది లోటేది అది సాధనా మార్గంలో మనస్సుకి ఏకాగ్రత రాదు అంచేతనే సమాజంలో ఈ మనస్సుకి ఏకాగ్రత అనేది ఇట్స్ ఇష్యూ ఇటీస్ ఇది ఇది ఇది ఎలా చిత్రం మీకు భోగాసక్తి పెరిగి బాధ పెరిగి కొనది మోడర్నిటీ పేరుతోటి మీకు హోటల్స్ పెరిగిపోతాయి హాస్పిటల్స్ పెరిగిపోతాయి తర్వాత ఇల్నెసెస్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇల్నెసెస్ డయాబెటీస్ అని ఇలాంటి పిక్యూలియర్ ఇల్నెసెస్ వాటి యొక్క సంఖ్య పెరిగిపోతుంది వాటి వాటి యొక్క వ్యాప్తి బాగా అధికమవుతుంది తర్వాత ఇంకొకటి ఈ మధ్య చూసింది ఏమిటంటే యోగా మెడిటేషన్ సెంటర్స్ పెరిగిపోతాయి నేను నిన్న చూశాను వెరీ పోస్ట్ లొకాలిటీ ఆఫ్ హైదరాబాద్ లో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 that is allowed for both ladies special batches morning and evening batches and then uh, afternoon batches for housewives this is all the so meditation yoga and meditation so yoga and meditation money thrown in commercializes once a time food dining commercialize will not do so, at least you will ask at least you will get a meal ఆ తర్వాత భోజనాన్ని కమర్షియలైజ్ చేశారు హోటల్ ఇండస్ట్రీ తర్వాత ఇంటికి వెళ్ళిన అతిథి వస్తే పడుకుందుకు అరుగు ఒకటి ఉండేది అదుమి పడుకునేవారు ట్రాపికల్ కంట్రీస్ లో అదుమి పడుకునేవారు తాప వేసుకుని ఎవరో ఇచ్చి వారు ఆ పడుకునేవారు ఆ తర్వాత మకాల్ని కమర్షియలైజ్ చేశారు ఇప్పుడు నవ్వు ఇంకా అది పెద్ద విడ్డూరంగా అనిపించదు అది చాలా రొటీన్ అయిపోయింది భోజనం కమర్షిల్ కామర్స్ అంటే ఉంటాయి బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఈజ్ ఏ కామర్స్ థింగ్ ఆ తర్వాత ఎడ్యుకేషన్ ఫ్రీ ఆల్ ది వే ఒకప్పుడు గురుకులాలని ఎడ్యుకేషన్ ఫ్రీయే గానీ వీడేదో దక్షిణని వీడి ప్రేమతో వీడి ఇచ్చిదే గాని డిమాండ్ చేసేది ఏమి ఉండదు ఇప్పుడు ఎడ్యుకేషన్ టోటల్లీ కమర్షియలైజ్ అయిపోయింది ఆ తర్వాత వైద్యం కొద్ది గొప్ప కమర్స్ ఉండేది బట్ టుడే ఇట్ ఈజ్ టోటల్లీ కమర్షియలైజ్డ్ ఇప్పుడు ఇంకా యోగా ఒకప్పుడు ఫ్రీగా ఉండేది ఇప్పుడు యోగా కమర్షియలైజ్ యోగాసనాలు అదే పోయింది ఇప్పుడు మెడిటేషన్ ఒకప్పుడు ఒకసారి అంత ఫ్రీగా ఉండేది ఇప్పుడు అది కూడా కమర్షియలైజ్ అయింది Everything is kamas. Temples are centers of kamas. Tiruvadeva-sthāna employees, they gave a strike notice. In the country, you know, service rules, someone has a strike notice. Tiruvadeva-sthāna employees. Tiruvadeva-sthāna, well, why should it employ anybody? That, that is a very interesting thing. Why should they employ anybody? It is not, it is not supposed to be an employment center. ఎవరైనా వెళ్ళి అక్కడ సేవ చేసుకుంటారు గాని దేవుణ్ణి సేవిస్తారు భక్తుల్ని సేవిస్తారు తీర్థాన్ని సేవిస్తారు క్షేత్రాన్ని సేవిస్తారు గాని ఆ హౌ ఈజ్ అన్ ఎంప్లాయ్మెంట్ సెంటర్ వాట్ ఈస్ దిస్ దాంట్లో మళ్ళీ రికమెండేషన్స్ ఇదే సో హైలీ కమర్షియలైజ్డ్ సిస్టమ్ లో మనం నడుస్తూ ఉన్నాము సో దిస్ ఈజ్ హౌ ఎవ్రీథింగ్ గట్స్ డిస్టార్ట్ కాబట్టి ఈ పరిగ్రహము వలన మనస్సులో టెన్షన్స్ పెరుగుతాయి తప్పిస్తే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 మన ఇచ్ఛానుసారంగా మనం జీవించేది ఏం లేదు కాబట్టి దాని విషయంలో మన ఎజెండా అనవసరం కాబట్టి దాని మీద తృష్ణ లేకుండా జీవన సాధనములను కలిగి ఉండాలి వాటిని వినియోగించుకుంటూ ఉండాలి కానీ వాటి మీద తృష్ణ ఉండద ఇప్పుడు చెప్పులు తొడుక్కునే నడవాలి కానీ చెప్పుల మీద మనస్సు ఉండకూడదు చెప్పులు తొడుక్కునే నడుస్తాం కదా ఆ చెప్పులు విదిలిపెట్టి దేవాలయంలోకి వెళ్తారు వెళ్ళినప్పుడు ఆ చెప్పుల మీద మనస్సు ఉండకూడదు ఉండకూడదంటే సింపుల్ చెప్పులు అయితే మనస్సు ఉండదు మీరు పదివేల రూపాయలు ఇచ్చే చెప్పులు ఉన్నారనుకోండి దాని మీదే ఉంటుంది మనస్సు అంత ఉంటుందా అని మీరు అడగద్దు ఉంటుంది ముఖ్యంగా ఈ మధ్యన లేడీస్ చెప్పుల్స్ మీద అడ్వర్టైజ్మెంట్ చూశాను నేను స్విట్జర్లాండ్ వస్తాయి ఆ స్ట్రాప్స్ ఉంటాయి చూడండి వాటికి డైమండ్స్ పొదిగి ఉంటాయి ఎందుకు చెప్పులకి స్ట్రాప్స్ డైమండ్స్ ఎందుకు ఏమైనా అర్థం అలాంటి చెప్పులు వేసుకుని మీరు ఎక్కడికైనా వెళ్లారనుకోండి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 చాలా ఖరీదైన చెప్పులు వేసుకెళ్తే అలాగే అవుతుంది అసలు మీరు చెప్పులు వాడతారే కానీ మీ మనస్సు చెప్పుల మీద అసలు వెళ్ళనే వెళ్ళదు చెప్పులు వాడటం కానీ చెప్పులను చింత చేస్తామండి చేయం ఆ స్థితిలో మనం ఉండాలి జీవన సాధన చెప్పులు వాడడంలో తప్పు కాదు కానీ చెప్పుల మీద చింతన పడింది అంటే సంథింగ్ ఇస్ రాంగ్ అదే అంటే ఏంటనమాట మనం వీ గివెన్ ఏ వాల్యూ టు ఇట్ ఆల్రెడీ వీ స్టార్టెడ్ గివింగ్ అ వాల్యూ టు ఇట్ అంటే మన మనస్సులో దానికి స్థానం ఏర్పడింది చెప్పులు మామూలుగా చెప్పులు స్టాండ్ లో ఉండడానికి తోడుగా మనస్సులో కూడా ఉన్నాయి చెప్పుల పర్పస్ ఏమిటి ఇదిక స్టేటస్ సింబల్ ఆర్ బులకరాళ్ళు అవి కాలుకి నొప్పి తగలకుండాగా రక్షించిన చెప్పుల యొక్క పర్పస్ ఏమిటి ఒరిజినల్ ఇట్ వాజ్ లైక్ దాట్ బట్ టుడే చెప్పులు అన్నది ఇక హెస్కం ఏ స్టేటస్ సింబల్ సో ఎనీవే అది ఒక యాస్పెక్ట్ ఎక్స్ట్రాడినరీ సిగ్నిఫికెన్స్ ఫర్ సెన్సేట్ వాల్యూస్ ఇది ఒక యాస్పెక్ట్ రెండో ఆస్పెక్ట్ ఏమిటంటే సైకలాజికల్ ఎంటీనెస్ మనిషి వాడి మనస్సులో సైకలాజికల్ గా వాడి ఎంటీగా ఉంటాడు విత్ ఇన్ హిమ్సెల్ఫ్ బై హిమ్సెల్ఫ్ ఇన్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ జీరో ఈజ్ నథింగ్ అందుకోసమని ఆ వాయిడ్ ని ఆ వ్యాక్యూమ్ ని ఫిల్ చేయటం కోసం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 అంటే ఏమిటి ఆ దిస్ అండ్ ఆ దట్ తీసేస్తే హీజే జీరో ఆ దిస్ దట్ పెట్టుకుని వాడు హీ ట్రైస్ టు ప్రూవ్ సంథింగ్ టు హిమ్సెల్ఫ్ ఆ సైకలాజికల్ ఎంటీనెస్ ని వాడు హీ మెయింటైన్స్ ఒక ఆయన అడిగారు అయ్యా మీ పేరు ఏమిటండి ఆయన నా పేరు మిస్టర్ రామారావు నేను మొన్నటి దాకా ఎంపీగా ఉండేవాడిని అని చెప్పాడు అది నేను కు చిన్న పిల్లలని అడిగినప్పుడు ఆ చిన్న అమ్మాయిని నేను అడిగా నామ నీ పేరు ఏంటని అడిగాను ఆ పేరు సుమతి సెకండ్ బి అని చెప్పింది అంటే సెకండ్ క్లాస్ లో బి సెక్షన్ అన్నమాట అది చిన్న పిల్లకి ఐ కెన్ అండర్స్టాండ్ పెద్దవాళ్ళు దేర్ నో బెటర్ సో అమ్మాయి యొక్క విషయంలో బీయింగ్ ఎ స్టూడెంట్ ఆఫ్ సెకండ్ క్లాస్ ఇన్ ఎ స్కూల్ అండ్ బి సెక్షన్ దట్ मींस समथिंग फॉर her as a person They are part of that personality. So the world, are they better? They are now, no better. Suppose you strip that, uh, this and that and I am pakhna betchani strip chaser, and it is far as a man kondai. Then what are you? Aham, aham, aham, man, I am this, I am that and ahankara mamade. Ahankara, man, he is an issue, and he strip chaser, and kondai. Then are you something or not? Suppose me, I am an antar, I am an antar, I am an antar, ఫౌండర్ ఆఫ్ బ్రహ్మ విద్యాకుటీ రాస్తారు అక్కడ ఎవరో రాస్తారు అసే నేను నవ్వుతాను నవ్వుకుంటాను నాలో నేను నేనేం ఫౌండ్ చేశాను ఐ డిడ్ నాట్ ఫౌండ్ ఎనీథింగ్ ఇట్ ఫౌండెడ్ ఇట్ సెల్ఫ్ అస్ నాకు తెలుసది ఐ డిడ్ నాట్ ఫౌండ్ ఎనీథింగ్ అని నాకు తెలుస్తూ ఉంటుంది స్పష్టంగా నాకు తెలుస్తూ ఉంటుంది ఐ డిడ్ నాట్ పే ఎనీ అటెన్షన్ టు ఫౌండ్ ఎనీథింగ్ బట్ దెన్ ఇట్ ఫౌండెడ్ ఇట్ సెల్ఫ్ కాబట్టి ఫౌండర్ అంటే నేను చిరునవ్వు నవ్వుకుంటా సపోజ్ సంబడీ సేస్ యూ ఆర్ డిస్మిస్డ్ ఫ్రం బ్రహ్మ విద్యాపుటీ then am i something in myself without the mohajya kuti chain mohajya kuti rane maata lekunda am i something or not suppose america wallo swami ji mir ranakkarla ikkada inkoha evlo maaku dorikeerane oka oka telegram ichar ankonde suppose టికెట్ క్యాన్సిల్ చేసుకోండి నేను అనక్కర్లేదు ఇప్పుడు టికెట్ క్యాన్సిల్ చేసుకుని ముందు టికెట్ కొనుక్కుందమ్మన్నారు వెళ్తున్నారు గురువు గారు ఆదేశం బట్ సపోజ్ ఆఫ్టర్ వర్డ్స్ ఫర్ సమదర్ రీజన్ అక్కడ జనరల్ మేనేజర్ గారికో మరొకళ్ళకో ఇప్పుడు వారు వచ్చి ఉంది అరవై డెబ్బై వేలు ఖర్చు టికెట్ వదిన ఇక్కడ పని లేదు అని ఫోన్ ఇచ్చేసారనుకోండి ఫోన్ చేస్తే దెన్ వాట్ ఎంఐ సంథింగ్ ఆర్ నాట్ సో ఈ విధంగా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 సో సో రూపము నేను నేను అండగా ఆడను నేను బలమైన వాడను నేను స్టేటస్ ఉన్నవాడను నేను ఇక్కడ ఉంటాను నేను అక్కడ ఉంటాను నాకు ఈ కారు ఉంది ఆ కార్ ఉంది మెర్సిడీస్ బెంజ్ ఉంది నాకు మెర్సిడీస్ బెంజ్ ఉండడం ఇట్ ఇస్ అపోజ్ టు బిగ్ వెరీ బిగ్ థింగ్ సో వితౌట్ మెర్సిడీస్ బెంజ్ ఆర్ యూ సంథింగ్ ఆర్ నాట్ ఇఫ్ యూ ఆర్ సంథింగ్ వితౌట్ మెర్సిడిస్ బెంజ్ దెన్ యూ ఆర్ హ్యాపీ గాయ్ If you are not that way, then you are, going, you are an unhappy person, because this Mercedes-Benz will not stay for long. Unnapadu koda venevallakal gya anandun talakshanikanga on. Kabatti ahankaramu futtu nirmanan chesinatwo inti, a huge mythical structure akutungge, then anthani koda ni wo demolish chesu. Demolish chesu ni, remain totally stripped off, remain that way. a fat that psychological emptiness you face it you examine it ad exam ne eppudu cheyagalagutaroo meeru meer empty ainappudu meer examine cheyagaru so you strip off all things you strip off aham chuttu cherukunna ee ee samacharam anta kuda meer strip off chesi you stand aloof alone under sea what am i अगेमेंटे अलावे निर्म पक्न मम शरीर जीवन मात्र आक्षिप्त पग्रह मम तो, तो साला fact, वे सचार अंत चाला इनैक्ट अभिम दुख मूलमनी शास्त्री अभिमान कलदो अदे दुखा कि मूल ब्रह्मतं पदादा योग्य प्रात्मन ब्रह्मवेद ంతం పరాదాద్ యోన్యత్రాత్మన క్షత్రం వేద అంటూ బృహదార్మికులు వస్తుంది ఇప్పుడు సపోజ్ సపోజ్ ఐ సే ఐ పంజాబీ అని నేను అన్నాను దెన్ ది ఎంటైర్ హ్యూమానిటీ విచ్ ఈజ్ నాన్ పంజాబీ ఈజ్ ఈజ్ స్టాండింగ్ అపోజిట్ టు మీ ఎంటైర్ హ్యూమానిటీ సో I am a Dutch man, and the entire humanity who is not Dutch, it stands against me. Aham brahmana haa, ane annavante de, motam brahmana itara vargamo samajanlo, brahmana lantamandunar one percent onar. Ninety-nine percent of the society stands against you. They may say something against you, they may not say, but they stand opposite to you. Because they are not brahmana.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 మైత్రీ బ్రాహ్మణులు బృదా యొక్క ఉపనిషత్ చాలా అద్భుతమైన ఉపనిషత్ కాబట్టి సో మమా ఐఎమ్ దిస్ ఐఎమ్ దాట్ దిస్ ఈజ్ మైన్ దిస్ ఇస్ మైన్ దిస్ ఈజ్ మై సో మనం ఏం చేయాల్సి ఉంటుందంటే అహన్నంతా స్ట్రిప్ చేస్తారట సంపదకి సంబంధించిన అభిమానం ఉంటుంది నా సంపద విద్యకి సంబంధించిన అభిమానం ఉంటుంది మమా అహం నేను ఐఎంఎస్ కాలర్ దిస్ ఇస్ మై నాలెడ్జ్ వంశానికి సంబంధించిన అభిమానం ఉంటుంది అధికారానికి సంబంధించిన అభిమానం ఉంటుంది రూపాభిమానం ఉంటుంది నేను అందగాను నాకు మిత్రుడు ఒక ఆయన ఉండేవాడు ఆయన జుట్టు ఉంగరాల జుట్టు ఉండేది ఉంగరాల జుట్టు అది కేర్ఫుల్ గా దానికి ఏదో నూనో ఏదో రాసి అలా జాగ్రత్తగా వచ్చేవాడు ఆఫీస్కి వచ్చి హీ హ్యాస్ టు కీప్ దట్ థింగ్ వెరీ కాషియస్ మామూలుగా సిటీ బస్సులకు మామూలుగా నాలాంటి పొట్టుగా ఎక్కేసినట్టుగా ఎక్కేసిన చెల్లిపోతుంది చాలా కాదా సిటీ బస్లో ఆడతం ఎక్కినట్టుగా ఎక్కాలి వెళ్ళి గుట్లు ఎక్కినట్టుగా ఎందుకంటే ఇది డిస్టర్బ్ కాకూడదు అలాగ ఉండదు అది అయినా కూడా అప్పుడు ఇప్పుడు డిస్టర్బ్ అయిపోయింది అప్పుడు ఆయన ఏం చేసేవాడు అంటే కొబ్బరి మూడు రాస్తే డిస్టర్బ్ అయిపోతుంది అని వేస లైన్ రాసేవాడు వేస లైన్ రాసినట్లయితే అలాగే అలా అలా సాయంకాలం వరకు అలాగ ఉండాలి మనం ఇదో అదో అభిమానం ఆ అభిమానం ఎంత అభిమానం అంటే దాంతో అలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు కూడా అవివాహం దుఃఖం సో అధ్యతలే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ముండనం చేసుకోమన్నారు ఈ అభిమానం పోవడం కోసం అంతేగాని దేవుడికి సమర్పించడం దేవుతో సమర్పించడానికి ఏమి మన అభిమానాన్ని దేవుడు మీరు అలా అనొచ్చు ఫిజికల్ గా సమర్పించడం అన్నది ఏమి అభిమానాన్ని పాదముల మొరల మేము విసర్జిస్తున్నాము అంటే పర్వాలేదు అంతేగాని దేవుడికి జుట్టిస్తున్నాము ఆ డబ్బు అమ్ముకుంటే వెంకటేశ్వర స్వామికి డబ్బు వస్తుంది అది సరే క్యాల్కులేషన్ ఏమిటండి దీంట్లో ఇచ్చింది ఏముంటుంది సో అలాగనమాట సో అలాగే దాన్ని దాన్ని సింబాలిజం మిస్ అయిపోతే అది ఎటు కాకుండా సో నేను ఒకసారి బయలుదేరాను ఒకరు గురుకులంలో ఉండగా గురువుగారు సుబ్రహ్మ గారు గురువుగారు రేపటి నుంచి వారం రోజులు పాఠానికి రాను కావ్య పాఠం రాను ఏమో ఏమైంది అంటే నేను అన్నవరం వెళ్తున్నాను ఏమిటి అన్నవరం ఇప్పుడు అంటే నేను మొక్కు తీర్చుకోవడానికి అన్నవరం మొక్క ఏ మొక్కు ఏమిటి సమాచారం అంటే జుట్టు బాగా పెరిగిపోయింది అప్పటికే దీని మొక్కు అప్పుడు చెప్పారు నాకైతే మొత్తం అంతా ఉండడం చేస్తున్నావా పిల్ల గట్ట పెడుతున్నావా అని అడిగారు అంటే మరి అన్నవరం దేవుడికి మొత్తం అంతా ఇచ్చేయాలని ఎవరో చెప్పారండి ఆ అది తప్పు నేను చెప్తున్నా పిల్ల గట్ట పెట్టుకుని రా మొత్తం గుణి చేయించుకుని రాసు అది సన్యాసి ధర్మం కానీ బ్రహ్మచార్యాల చేయకూడదు అని అప్పుడే చెప్పారు సన్యాసం పుచ్చుకున్నాక మొత్తం చేయించు పుష్ణానికి పిల్లలు చేశారా తర్వాత అప్పుడు చెప్పారు దేవుడికి సమర్పిస్తున్నాను అనకూడదు తప్పు దేవుడికి సమర్పించడం మన అభిమానము జుట్టును ఆశ్రయించి ఉంటుంది హెయిర్ స్టైల్ ను ఆశ్రయించి ఉంటుంది అభిమానము అని చెప్పేది వీధిలోకి తీసి దువ్వుతారు ఒక చిన్న దువ్విలో జీవులో పెట్టుకుంటారు వీడి అభిమానం చుట్టును ఆశ్రయించి తర్వాత వ్యాలిటీ బ్యాగ్ లో లేడీస్ అయితే చిన్న అద్దం మొక్క కూడా అభిమానం చుట్టును ఆశ్రయించి కాబట్టి తక్కువ ఆ అభిమానాన్ని సమర్పించ అభిమానాన్ని త్యాగం చేయటం అదొక సంస్కారం అయితే మనం ఏం చేస్తామంటే అలాగా గుండు గీయించుకుని ఇల్లా రాగానే వాడు హ్యాట్ ఒకటి అమ్ముతాడు మళ్ళీ అభిమానం మళ్ళీ వాపస్ వచ్చేస్తుంది హ్యాట్ ఒకటి ఆ హ్యాట్ లో మళ్ళీ అండవైన హ్యాట్ ఖరీదైన హ్యాట్ మామూలు ఏదో హ్యాక్ ఎండ రక్షించి హ్యాక్ట్ కాదు వీడికి ఇట్ హ్యాస్ టు బ్రింగ్ ఆ లాస్ట్ పర్సనాలిటీ మళ్ళీ ఆ దేహాభిమానం ఇదంతా కూడా అజ్ఞానంతో కూడిన సమాచారం కాబట్టి ఈ సైకలాజికల్ ఎంటీనెస్ ఉండబట్టి ఇవన్నీ చేస్తాడు వీడు మనుషులు ఓ రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి సపోజ్ రాజకీయ నాయకుడు పక్కన ఉన్నాడు అనుకోండి మిగతా వాళ్ళందరినీ వెళ్లి ఆయన తోటి స్నేహం పెంచుకుందుకు ప్రయత్నం నేను చూస్తాను ఉగాది నాడు ఆ టీవీలో చీఫ్ మినిస్టర్ వస్తాడు ఈయన మామూలుగానే ఉంటాడు పండితుడు ఆ చీఫ్ మినిస్టర్ రాగానే ఈయన వెనుకలు తిరిగిపోతూ ఉంటాడు ది కనెక్షన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ అండ్ హీ హ్యాస్ టు బీ బై ది సైడ్ ఆఫ్ ది చీఫీఫ్ మినిస్టర్ అండ్ ది డయాస్ and he has to be photographed and videographed otherwise he is a wreck of a human being ante psychological emptiness psychologically he is empty ante within him he is nothing okana chief minister pakkam nilabade oka photo teeskunte he is something na class ko kai vacharu aina naaku photo auto chupincharu murali monohar goshidar prati iskunna photo aa photo chupincharu aa photo enti ante అది ఏమిటని నేను ఆయన అడిగాను మురళీ మనోహర్ జోషి గారు ఈయన ఒకడే హాల్లో ఉండగా ఈయన కెమెరాని మిత్రుడికిచ్చి మురళీ మనోహర్ జోషి గారు ఎవరితోటో మాట్లాడుతుంటే వెళ్లి పక్కన నిలబడి ఆ పక్కన పక్కన నిలబడి ఆయనకు తెలియదు ఆయన ఎవరితోటో మాట్లాడుతూంటే జస్ట్ విత్ షార్ట్ డిస్టెన్స్ నిలబడి వాడు ఫోటో తీశాడు అదేది అది పెట్టుకుని నేను మురళీ మనోహర్ జోషి గారు నేను కలిసి తీయించుకున్నప్పుడు సో సైకలాజికల్లీ వీఆర్ ఎంటీ విత్ ఇన్ అండ్ ఆయన ఆ వాయిడ్ ని ఫిలప్ చేసి ప్రయత్నమే అహంకార మమకారము దట్ ఈజ్ హౌ యూ హౌ టు లుక్ అట్ ఇట్ అదే అహంకార మనం ఏం చేయాలంటే నిర్మ నిరహంకార సో అభినివేశ వర్గిత నిరహంకార అంటే ఆయన అంటారు విద్యావత్వాది నిమిత్త ఆత్మసంభావనారహిత ఇర్థ నేను విద్యావంతుడను అదే అహంకారం నేను పండితుడను తర్వాత నేను సంపద గలవాడను ఐఎమ్ రిచ్ మ్యాన్ అండి రిచ్ మ్యాన్ లో కూడా మిలియనైర్ బిలియనైర్ డిఫరెన్స్ ఉంటుంది ఓ మోస్తర్ రిచ్ మ్యాన్ ఉంటాడు ఇంకా కొంచెం పెద్ద రిచ్ మ్యాన్ ఉంటాడు వీడు వాళ్ళతో కలవడం సోషల్ స్టేటస్ల ఉంటాయి సికింద్రాబాద్ క్లబ్లోకి ఒక లెవెల్ ఉంటాయి కానీ రానివ్వరు లోపం ఒక స్థాయి ఉంటుంది ఆ తక్కువ రిచెస్ ఉన్న వాళ్ళని రానివ్వరు అడుగుతారు అదే మెంబర్ సికింద్రాబాద్ క్లబ్ అని అడుగుతారు ఎస్ఐఎం He is is something he's a somebody there. Adi, adi psychological హీజ్ సమ్థింగ్ అన్న హీజ్ అది సైకలాజికల్ ఎంపీనెన్స్ సపోజ్ సికింద్రాబాద్ క్లబ్ లో తీర్మానం పాస్ చేసి వీడిని మెంబర్షిప్ నుంచి తీసేవతం పరసారనుకోండి బైలాస్ ప్రకారం వీడు గంగ పెట్టేసుకుంటాడు దుఃఖపడిపోతాడు నాకు గ్రహాలన్నీ నాకు ఎగ్నెస్ట్ గా తిరిగిపోయాయంటాడు ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేస్తాడు ఏమిటి నా జీవితం ఏమైపోతోంది వీడు అలా ఆలోచిస్తాడు Most of our issues are meaningless issues. Mahatma ఏమని చెప్తారంటే మోస్ట్ ఆఫ్ అవర్ డిజైర్స్ ఆర్ మీనింగ్లెస్ అండ్ ది ఎఫర్ట్స్ టు సెక్యూర్ దోస్ డిజైర్స్ ఆర్ ఈక్వల్లీ మీనింగ్ లెస్ కాబట్టి ఆ అహంకారం అమ్మకారం ఇవ్వడం త్యాగము చేయవలను నిరహంకార అంటే ఆత్మ సంభావనారహిత బయట నుండే స్థితిగతుల్ని బట్టి ఆత్మస్వరూపంలో ఒక గొప్పతనాన్ని you strip yourself of everything that you attach it to you everything without exception and a mama ane mata asala anane ra mama ane mata anave pora pad yajna vani chestanu yajna lo namama ane mata venapadutundi mama ane mata venapadaku idu epudane yajnam chustunapulaithe aa homalo beachis chota mama undadu namama undu వాస్తవంలో హోమో స్వాహాన్ని చేసినప్పుడల్లా నమమా అని చెప్తారు త్యాగము అంటారు దాన్ని అగ్నయ స్వాహ అన్నారనుకోండి అగ్నయ ఇదన్నమమా అగ్నే ఇదన్నమమా సంధయితే అగ్నయ ఇదన్నమమా వరుణాయ స్వాహ వరుణాయేద నమమా సో ఆ ఎక్కడ స్వాహ చెప్పినా ఇదన్నమమా నమమా నమమా నమమా నమమా పొద్దుని సాయంకాలంలోకా నమమాయ అయితే ఈరోజు ఈ మధ్యకాలంలో మీకు మైక్ లో పూజాకి వినపడుతూ ఉంటాం పూజ మైక్ లో వినపడుతూ ఉంటాయి ఓకే ఇది ఆలోచించం సోషల్ రిలవెన్స్ వాట్ ఎవర్ దాంట్లో మమా బాగా వినపడుతూ ఉంటుంది పైగా అని చెప్తారు కదా మమాకో ఇక్కడ ఏమని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు నిర్మమహ సో నేను మీకు ముందే మనం వచ్చేశాను లోకంలో ఉండే దృష్టికోణానికి దీనికి చాలా ఆపోజిట్ అని నిర్మమహ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 I am a zero, I am emptiness, I am a sunyam, I am a nobody, I have nothing. Allah is in me. I am in me and I will give you a knowledge. It is not a peace. I am in my soul, I am in my soul, I am in my soul, I am in my soul, I am in my soul, I am in my soul. शमू रने ज्ञा अथि गा सवूत स्थित प्रज्ञ ब्रह्म वित् अह अनेदा अर्थम स शां मधि गचत सह अंटे अतिवाड़ अतिवाड़ेवा एवंभूत आईनवा अं एवेदे सकल कामन त्याग निर्म निरहंकार आइनवा వాడే స్థిత ప్రజ్ఞుడని మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఆ స్థిరమైన ప్రజ్ఞ వివేక ప్రజ్ఞ గలవాడు ఎందుకంటే మీరు త్యాగం ఈ త్యాగంలో రహస్యం ఏంటంటే మీరు త్యాగం చేసేది సర్వము మిథ్య అంటే మీరు యథార్థమైన దాన్ని ఏమీ త్యాగం చేయట్లేదు మిథ్యనే త్యాగం చేస్తున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ అక్కడ త్యాగం చేస్తున్నానన్నది అభిమానాల్ని త్యాగం చేసేదే కానీ అది వస్తుత త్యక్తమయ్యే ఉన్నది త్యాగానికి డెఫినేషన్ ఎలా చెప్పారంటే చక్కస్య త్యక్తత్వేన పరిజ్ఞానం త్యాగ అని చెప్పాడు చెక్తమైన దానిని త్యక్తమైనదిగా గుర్తించుటయే త్యాగము ఇప్పుడు తండ్రి కొడుకుతో అంటాడు ఇంక వ్యాధి నుంచి నువ్వు నా కొడుకు కాదంటాడు అంటే వాడు మనస్సులో అనుకుంటాడు ఆ సత్యం నీకు ఇప్పుడు తెలిసిందిరా మహానుభావాలు వాడు దీన్ని తండ్రి అనే కన్సిడరేషన్ ఈయన కమాండ్ లో బతకడం వాడు ఎప్పుడో మానేసాడు ఈజ్ లివింగ్ అన్ ఇండిపెండెంట్ లైఫ్ ఊరికే జస్ట్ అపియరెన్సెస్ అని ఉంటాయి సోషల్ అపియరెన్సెస్ దాని తర్వాత హై డాడ్ అని అప్పుడప్పుడు అంటూ ఉంటాడు ఈయన గనక కొంచెం మరీ ఇంటర్ఫియర్ అయితే డాడ్ గివ్ మీ ఎ బ్రేక్ అంటాడు ఇదంతా అంది కన స్టాయి గివ్ మీ ఎ బ్రేక్ అంటే నన్ను వీధిపెట్టేస్తే నన్ను ఇబ్బంది పెట్టద్దు ఇక్కడ కూడా డాడ్ మీరు మీ పని మీద చూసుకోండి ఏదో కొంచెం మర్యాదగా చెప్తాను ఆల్రెడీ ట్ ఫర్ అపిరెన్సెస్ వాడు ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు సృష్టి అలాగే ఉంటుంది తల్లి తల్లిదండ్రుల నుంచి వాడు ఒక వయస్సు వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ గా జీవిస్తారు వాళ్ళని మనం శాసించటంలో ఏమీ తాత్పర్యమైన లేదు శాసించే టైంలో శాసించవచ్చు ఆ వయస్సుని బట్టి సంస్కారాలు తర్వాత మీరు వాళ్ళు ప్రారంభం మీరు ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు డిసిప్లిన్ చేయొచ్చు అన్ని చేయొచ్చు కానీ మమా అనే అభిమానమే దోషం అది ఆల్రెడీ త్యక్తమే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 అది పెళ్లి వారి జీవితంలోనూ ఆ వయస్సు ఎప్పుడు ఏ టైంలో వెనం మానేశాడు నాలుగు ఏళ్ళప్పుడు వెనం మరి ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత మరి ఇంకే గ్రహం అంటాను ఎందుకు ఇరవై ఏళ్ళలో చేయకపోతే వెన మానేసాడు దట్ ఈస్ సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ సో ఈ రకంగా ఆ ఆ మమకారాన్ని త్యాగము చేయుట బ్రహ్మవేత్త అటువంటి బ్రహ్మవేత్త అంటే అప్పుడు వాడు అన్ని త్యాగం చేసి ఎలుఫుగా ఉన్నప్పుడు ఆ సైకలాజికల్ ఎంటీనెస్ అన్నానే దాని స్థానంలో పూర్ణత్వం వచ్చి కూర్చుంటుందని చెప్పాను కదా వాడు బ్రహ్మవిత బ్రహ్మ అంటే పూర్ణము అని అర్థం బ్రహ్మా అంటే ఏదో బండరా అనుకున్నారు పూర్ణము అర్థం పెద్దది దెయ్యం లాంటిది ఒకటి అదే నేను అని కాదు బ్రహ్మవిత అంటే కొంతమంది ఎలా మాట్లాడతారంటే ఆ బ్రహ్మ పదార్థం అందు చూశారు అంటారు ఏమిటంటే బ్రహ్మ పదార్థం అంటే ఆవకాయ మాగాయ ఏమిటి బ్రహ్మ పదార్థం అంటే అసలు బ్రహ్మ పదార్థమే కాదు అసలు నిజంగా నేను ఆ మాట్లాడేప్పుడు ఆ స్టైల్ నేను చూశాను చూశాను ఎంతో విషయం కాబట్టి చెప్తున్నా ఆ బ్రహ్మ పదార్థం ఉందండి అని చేయి పైకెత్తి అది తెలుసుకోవటం చాలా కష్టం బ్రహ్మ సాక్షాత్కరించగా ఉంటే అదే చాలా గొప్ప విషయం సామాన్యమైన విషయం కాదు అని అలాగా చాలా దాన్ని హైలైట్ చేసి చెప్తే వినివాడికి కలిగే భావన ఏం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 నీలో నీకు టోటల్ ఎడిక్వసీ ఎప్పుడైనా అనుభవానికి వచ్చిందా వచ్చింది లక్ష సార్లు వచ్చింది ఎందుకంటే జోకు వేస్తే నవ్వినప్పుడే మీలో మీకు పూర్ణత్వ అనుభవానికి వస్తుంది అదే బ్రహ్మ అంటే ఆ పూర్ణత్వమే బ్రహ్మ మీరు విరగబడి నవ్వారనుకోండి మంచి జోక్ వేసినప్పుడు విరగబడి నవ్వారనుకోండి ఆ విరగబడి నవ్విన సమయం ఎంత ఉంటుంది సెకండ్స్ ఆ టెన్ సెకండ్స్ లో నేను సర్వము నుండి విడిబడి ఉన్నాను అనే భేద భావన ఉండదు విలీనమైపోతుంది దేశభావన నేను ఈ దేశంలో ఇక్కడ పరిచ్ఛిన్నుడుగా ఉన్నాను అనే దేశభావన ఉండదు ఎందుకంటే దేహ భావన ఉండదు కనుక కాలభావన ఉండదు నేను పొద్దున్నైంది మధ్యాహ్నం కాలభావన ఉండదు సర్వం నుంచి భిన్నంగా ఉన్నాను భేదభావన ఉండదు యు ఆర్ వన్ విత్ సచిత్ దేర్ యు ఆర్ పూర్ణ యు ఆర్ బ్రహ్మన్ దూ ఎంజాయ్ ఇట్ అది ఆనందం కాబట్టి అది బ్రహ్మ అంటే ది ఐడియా ఈజ్ brahma is not something outside of you different from you away from you no brahma is you tatvamasi apurna anje athana nenu em antaru ante brahma anagane purna swaroopu purnamu ante fullness ante meek artham ayipothundi brahma ante purnatvam edi purnamu adi brahma that that you are that are go adi vidnyam inde kanni suppose brahma kado undi ఆ బ్రహ్మ పదార్థం చాలా గొప్పది అని చెప్పారు అనుకోండి మీరు తలకా మీ దాన్ని మీరు వెళ్ళారు మీకేవి లాభం కలిగింది దానివల్ల అది సమ్ టెర్మినాలజీ వచ్చింది సమ్ లాంగ్వేజ్ ఒక ఆయన ఉన్న ఈశ్వరంగా మనం శరణాగతి చేయాలన్న నాకు మంచిది కరెక్టే యూ టెల్ మీ హౌ టు డూ ఇట్ యూ టెల్ మీ హౌ టు డూ ఫస్ట్ యూ టెల్ మీ వాట్ ఇట్ ఈస్ అలా కాదండి అంతటా శరణాగతి శరణాగతి అంటూ కదా అదే అదే మరి ప్రాబ్లం యూ హ్యావ్ టి టెర్మినాలజీ నాట్ నాలెడ్జ్ నా కంప్యూటర్ జ్ఞానం లాగా నాకు కంప్యూటర్ జ్ఞానం నాకు లేదు ఉరికా పదాలని మౌసు విండో ఎక్స్పీ ఇవన్నీ అర్థం అవుతుంది లేదు ఇక్కడ ఒక ఒక చిన్న సాఫ్ట్వేర్ టూ ప్లస్ టూ ఈక్వల్ టు కావాల్సిన సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ రాయమని మీరు నాకు అప్పచెప్తే నేను కిందకి పైకి చూస్తాను నాకు ఏమీ తెలియదు లేకపోతే రాసిన సాఫ్ట్వేర్ నాకిస్తే ఇట్ ఈస్ ఏ జంబుల్ ఫర్ I ఐ నాట్ నో ఎనీథింగ్ అబౌట్ కానీ పాఠం చెప్పినప్పుడల్లా ఓసారి ఆ కంప్యూటర్లో పద పదజాలంలో వాడుతూ ఉంటాను ఎందుకది ఉత్తు దాంట్లో ఇది దాలెడ్జ్ ఇది దట్ నాలెడ్జ్ సో అలాగే బ్రహ్మ ఈశ్వరుడు శరణాగతి ఆత్మ ఇలా అడిద్ది కాబట్టి బ్రహ్మ అంటే పూర్ణం బ్రహ్మవిత్ తన స్వరూపము అంటే అహంకారము అమకారములనన్ని పూర్తిగా త్యాగం చేసిన తర్వాత మానసికంగా మనస్స్వరూపం పూర్ణమని గుర్తిస్తుంది బ్రహ్మవిత్ తర్వాత శాంతి సర్వంసార దుఃఖోపరమలక్షణ నిర్వాణాఖ్యా అధిగచ్చతి ప్రనోతి బ్రహ్మభూతో శాంతి అంటే శాంతి అంటే పీస్ పీస్ ఆది కాదు నిర్వాణము ఇప్పుడు నిర్వాణం చెప్పండి ఇది బౌద్ధమా వైదికం వైదికం అండి నిర్వాణ శబ్దము వైదిక శబ్దం అండి అది ఉపనిషత్తు వచ్చింది పదం ఏమిటంటే నిర్వాణ వాణ అంటే బాణ అనర్థం బాణం అంటే లొయోద భేద బాణాన్న వాణాన్న ఒకటే కదండి వాణ అనే పదాన్ని బెంగాల్లో ఉన్న వాళ్ళని పలకమంటే ఎలా పలుకుతారు పలుగుతారు అదే బాణం బాణములు లేనివారు బాణము అంటే శల్యము అని అర్థం హృదయ శల్యములు లేకుండా నిర్వాణ ఎంతటి గొప్పవాడైనా సంసారం దృష్టిలో అధికారం కానీ విద్య కానీ ధనం కానీ ఆరోగ్యం కానీ అందం కానీ సో మంది మార్బలం కానీ వీటన్నింటిలో ఎంత గొప్పవాడైనా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 మరి ఏమిటండి ఇంకా కొత్తగా సంపాదించకపోతే మోక్షం కూడా కొత్తగా సంపాదించింది కదా మరి ఏమిటి ఇంకా మోక్షం అంటే సర్వ సంసార దుఃఖ ఉపరమ లక్షణం అంతే సంసార దుఃఖములు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా శాంతించుట ఉపరమము అంటే చల్లారిపోవుట విరమించారంటారు విరమించారంటే ఆగిపోయారు అని ఉపరమించడం అన్న అంతే సంసార దుఃఖహేతువు ఉండదు ఇంకా కాబట్టి సర్వ సంసార దుఃఖములు ఉపరమిస్తాయి ఒక్క మాట అండి ఇన్ దిస్ మూమెంట్ యూ బికమ్ అట్టర్లీ డివైడ్ ఆఫ్ ఆల్ డిజైర్ అండ్ కాన్సిక్వెన్స్ ఫియర్స్ యూ బికమ్ అటర్లీ డివైడ్ ఆఫ్ మీ అండ్ మై సిండ్రోమ్ యూఆర్ లిబరేటెడ్ నవన్ హియర్ ఇప్పుడు మీరు మోక్షాన్ని పొంది ఉన్నారు అయితే మరి ఎందుకని మేము పొందట్లేదు అంటే యూ డోంట్ వాంట్ ఇట్ యూ డోంట్ వాంట్ ఇట్ You, you have a commitment, you have a value for the small. You don't want uh, that. In other days, there is a fear. What is the fear? If there is a fear, there is a fear. There is a promotion. There is a promotion. There is a promotion. I say, Baba, yes, Swami Ji, promotion is a promotion. I say, promotion is a promotion. If you are not aware of this, if you are not aware of this,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 వాళ్ళకి స్లావరీ వదిలిపెట్టేస్తున్నామంటే వాళ్ళు కంగారు పడుకుంటారు అలాగే ఎన్నో స్టోరీస్ ఉన్నాయి ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి జైల్లో నుంచి విడుదల చేశారు